సోదరం ప్రభావ పరిశుద్ధురా గొప్ప దేవ సర్వశక్తి మంత్రులనికి వందలేసయ్యా అబ్రహా సాఖ యాకూబ్ ల గొప్ప దేవ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ఇక దినానికి ప్రభావం మీకు నూతనమైన కృపను మాకు అనుగరించి నడిపించమని ప్రార్థిష్టం నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగరించండి అయినా అలా మీ పరలోకపు జ్ఞానం చిత్రింపమని ప్రార్థం నా దేవ నా ప్రభావానికి వందలేసయ్యా నూతన దినం మీరు మాకు అనుగరించిన ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావ దేవరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి తండ్రి మీ కృపడి కృపను మాకు అనుగ్రహించి ఇంతకాలం వరకు నడిపించిన దేవుడు వేసయ నీకు వందాల ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్న నీకే స్థుల శ్రోతాలు అర్చించుకున్న హలో థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సమస్త గణత మహిమా ప్రభావంలో నీకే సర్పిస్తున్నాం నా దేవ నా ప్రభావ నీకు అన్నా వేసయ్యా ఉదయం కాల సమయంలో మీకు సంధికి వచ్చిన మీరు మాతో మాట్లాడండి మా జీవితాలు సారీ చేయని మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి పాటలందరూ మైంపు అందరు వాకిందరూ మాట్లాడి ఓ ప్రభా రాణి పిడి త్వరగా నడిపించి ఆటంకాలు కొట్టివేసి ప్రభా పరిశుద్ధాత్మని దయచేసి మిమ్మల్ని అభిషేకించి నీ నామాన్ని మేమే నేర్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ సరే సార్ ఒక పాట పాడదాము పాడతారా పాట ఎవరన్నా సరే సార్ ఒక పాట నేను నేర్చుకున్నాను పాట పాడదాం చీ మేలు లూ నింపి నాయ సైయా నీకు నా వందన చలే మేలు లూ నిం పినా నీకు నా వందనం వర్ణించ గలనా నీ కార్యముల్ వివరించనా నిల వర్ణించ గలనా నీ కార్యముల్లు వివరించీ మేలుల ఊహించలేని మేలుల నింపినా నింపి నాయే సయ్యా నీకు నా వందేలు లూ నాహృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచీ నిన్ను స్తయన్ మేలుల తు నాహృదయం తృప్తి పరచి నావు రక్షణ పాత్ర నీచి నిన్ను సుతిను ఇ్రయేలు దేవుడా రక్షన్ తునీ నా మూను ఇ్ర ఏలు దేవుడా రక్ష ూ నూని నామూ ఓ మేలులతు నింపి నాయకుల వందనం వర్ణి చాళనా నీ కార్యముల్ వివరించాళనా నీ మేలు అరుణించ గాలా నీ కార్యము వివరించ గా నీ మేలుల ఊహించలేని నా దీన స్థితిని నీవు మాచి నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మాచినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపకు నన్ను ఆహనించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలే నీ మేలుల తు నింపిన నా ఏ శయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించ గాలానా నీ మేలులం వర్ణించ గాలానా నీ కార్యముల్ వివరించ గా నీ మేలుల ఊహించలేను మేలుల తుం ప నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యము వివరించగలనామము ఊహించలే సరే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యాం పరిశుద్ధుడు ఒకదేవా నీకెంత వందనాలు శత్రుల స్తోత్రాలు తండ్రి ప్రభావి ఉదయ కాలానికి ప్రభా మాకు అందరికి మీరు అనుగ్రహించినందుకు నీకు ఎంత వందనాలు ప్రభావి ఉదయ కాల ప్రభా అూడికిన ప్రభా అ మీరు జయకరం గాను మరణకరమ గాను మీరు నడిపించండి ప్రభా ప్రతి మీరు తాకండి దర్శించండి మాట్లాడండి ప్రభా ఇదిగోనైనా ఇప్పటి వరకు ఆయన పాటల్లోనూ ప్రార్థనలో మీరు నడిపించారు ప్రభా వాక్యంలో కూడా మీరు సహాయం చేయించండి ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనా కూడా ప్రభా మీ విజయాన్ని అనుగ్రహించండి ప్రభావిరు ప్రభా మీ మాట నా నోటుంచమని ఏ శ్రజీవం గారికి నా ముందు అడిగి వెళ్ళకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె యశ్యాగ్రంథము విషయా గ్రంథము ఐదో అధ్యాయము యశ్యాగ్రంథము ఐదవ అధ్యాయము ఒకటి నుంచి చదువుకున్నాం నా ప్రియునికొక సారీ నా ప్రియుని గురించి పాడేదిన వినుడి అతనికి ద్రాక్షతను బట్టి నా శిష్యుడైన వాణిని గురించి పాడేదను వినుడి సత్తువ గల సత్వ సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్షతోట ఉండెను ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను దాని మధ్య గురులో ఒకటి వేంచి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు పలింపవలేనని ఎదురు చూస్తున్నాను గాని అది కారు ద్రాక్షలు కాసాను ఇక్కడ మనం గమనిస్తే జాగ్రత్తగా దేవుడు తను చేయాల్సినటువంటి ప్రతి పని ఒక మంచి వ్యవసాయకుడు గనక మంచి ఫలాన్ని పొందాలి అని అంటే త్యాగం చేయాలో ఎటువంటి కష్టం చేయాలో ఏ విధంగా చేస్తే దానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఫలించడానికి ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణం ఏంటో తెలుసుకొని దాని ప్రకారం దేవుడు చక్కగా ఇక్కడ తన ద్రాక్షను నిర్మించినట్టు తన ద్రాక్షటను ఆయన నాటిన విధానాన్ని గురించి ఎంతో చక్కగా చెప్తున్నారు అయితే ఇక్కడ ఈరోజు మనం దేని గురించి ధ్యానించాలి అని అంటే కారు కాయడం కారు ద్రాక్ష అని అంటే అది చెడు ఫలాలే లేదంటే చేదు ఫలాలే ఎందుకు అని అంటే మన ఇంట్లో మనం ఎప్పుడైనా ఒక చెట్లు నాటుకున్నప్పుడు పండ్ల చెట్లు పూలు చెట్లు నాటుకున్నప్పుడు వాటి దగ్గర నుంచి వాటి వాటి ఋతువుల్లో ఆ ఆ కాయలు కానివ్వండి ఆ ఫలం కానివ్వండి ఆ పుష్పం కానివ్వండి ఊయకపోతే దాన్ని ఎవరు ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడరు అట్లాగే దేవుని మందిరంలో మనం కూడా ఫలించకపోతే ఫలించి అభివృద్ధి చెందకపోతే దేవుడు కూడా ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకు ఏ కారణం చేత అసలు ఈ కారుద్రాక్ష అంటే దానికి అర్థం ఏంటి అని మనం కనుక జాగ్రత్తగా చూస్తే చూడని మార్కు మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ఆరు నుంచి చూద్దాం అందుకు వారితో ఇలాగో చెప్పాను ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది నువ్వు పెదవులతో ఆరాధిస్తూ పెదవులతో మాత్రమే స్థుతిస్తూ దేవునికి దూరంగా ఉంటున్నాము అని అంటే దేవునికి దగ్గరగా ఉండాల్సిన మనం ఏదో నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని నామకార్థపు భక్తిని మనం చేస్తా ఉన్నాము అని నన్నంటే దాని అర్థం ఏంటి అని అంటే దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు మనకు మారు మనసుకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మనం పొందాలి ఎందుకంటే ఈరోజు మార్నింగ్ చర్చిలో ఒక అతను బాగా పెద్ద అతన్ని కలకరించి బ్రదర్ మీరేంటి బాప్ తీసుని తీసుకున్నారా ఏంటి అని నన్ను ఆయన అన్నారు ఒక మాట నన్ను నన్ను కొంచెం నన్ను కూడా అది ఏమన్నా అంటే సన్మార్గంలో పెట్టినట్టు అనుకోవాలన్నమాట ఏమని చెప్పారనంటే మీరు ఎందుకు తీసుకోలేదండి లాస్ట్ డిసెంబర్ లోనే బాప్ తీసుకుంటాను అన్నారు కదా ఈ డిసెంబర్ కూడా అయిపోయింది వన్ ఇయర్ దాటిపోయింది మీరు ఎందుకని బాప్ చేసింది అని నన్ను అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక్క సమాధానం నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వయసు ఎంతకాలం నేను మారు మనసు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వచ్చింది దాని అర్థం ఏంటంటే నేను బాప్ తీసుకున్నాను అని ఇంట్లో నా భార్య తప్పు చేసిన నా కొడుకు తప్పు చేసిన నా కూతురు తప్పు చేసిన నా కోడలు తప్పు చేసిన ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ క్షమించే గుణమే నాలో ఉండాలి కాని పొర్రపాటును కూడా ఒక మాట అనవకూడదు ఆ మనసు కోసం ఎదురు చూస్తున్నాను ఆ మనసు వచ్చేంత వరకు నేను ఎదురు చూస్తున్నాను దేవుడు ఆ మనసు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను దేవుని చిత్తం ఈ సంవత్సరమే ఈ నెలలోనే బాప్తిస్ని తీసుకుంటాను అన్న అందుకు నేను అన్నాను ఈ నెల ఇంకా ఈ రోజు ఇరవై నాలుగు తారీఖు ఇంకేముంది ఆ రోజులు ఆ రోజుల్లో నువ్వు ఎట్లా తీసుకుంటావు ఈ నెల అంటున్నావు అంటే పాస్టర్ గారి చెప్తే పది నిమిషాలు మాట అంటే ఆయన బాపేశం తీసుకోక ముందు ఎంత సిద్ధపాటు ఎంత కమిట్మెంట్ తో ఉన్నాడో కదండి అట్లా దేవుడిని చక్కగా తెలుసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు వాడు ఎన్నటికీ ఆ మార్గం నుంచి అందుకే దేవుడు చిన్నపిల్లలకి మీరు ఏ విధంగా వాడు నడుచుకోవాలో వాడికి నేర్పించండి వాడు పెద్దవాడైనా వాడు దా ఆ దారి నుంచి తప్పిపోడు ఎప్పటికన్నా మన చిన్న పిల్లలుగా దేవుని దగ్గరకు వచ్చి నేర్చుకుని పెద్దవారమే తప్పిపోయేవాడిలాగున్నాం అందుకనే ఈ మాట హెచ్చరిస్తా ఏమని హెచ్చరిస్తా అందుకు అందుకు అందుకైనా వారితో ఇలాగ చెప్పారు మీ ప్రజలు పెదవుతు నన్ను గాని వారి హృదయంలో నాకు దూరంగా ఉన్నది ఏదో నామకార్తపు భక్తి వల్ల కాసేపు ఏదో చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఏదో ఆన్లైన్ ప్రేర్ పెట్టుకున్నా ఏదో ఎవరో ఫోన్ చేశారు బలంతా వచ్చేసాం లేదా గుర్తు చేశారు ఆ సమయానికి అనే కానీ ఈ రోజుల్లో చాలా హృదయపూర్వకంగా వారికి వారు చేయాల్సినటువంటి పనులు నిజంగా ఇన్ ప్రాక్టీస్ మనం ఇంకా వ్యక్తిగతంగా చూస్తే మనం దాన్ని పాటించడానికి చాలా దూరంగా ఉన్నాం ఏదో ఆ సమయానికి ఎవరో ఒకళ్ళు మనం తరుగుతున్నారనో లేకపోతే అనౌన్స్మెంట్ స్టార్ట్ అయిందనో లేకపోతే చర్చి టైమింగ్ స్టార్ట్ అయిందేనో లేకపోతే బ్రదర్ ఇన్వైట్ చేసేవాడిని వెళుతున్నాం కానీ వెళ్లే వారి లాగాని ఉన్నాం కానీ నిజంగా దేవం చిత్తం ఏంటో తెలుసుకున్న దాని ప్రకారం నడిచేవారిలాగా అంటే దాన్ని ప్రాక్టీస్ చేసేవారిలాగా నిడతున్నాం వింటున్నాం వస్తున్నాం కానీ దాన్ని ప్రాక్టీస్ చేయట్లా ఇంట్లో కుమారుడు తన కుమార్తె గాని తన భర్త గాని భార్య గాని ఒక కుటుంబంలో చిన్న పొరపాటు జరిగితే దాన్ని బలాయించలేని పరిస్థితి కోపాన్ని అదుపులో పెట్టుకోలేని పరిస్థితి ఏ ఎట్లా ఉంటారంటే కంటికి కన్ను కంటికి పన్ను అనే టైపే కానీ ఎవరిలో మారుమనిసు ఉండదు ఎవరిలో మారుమనిస్ ఉండదు మనం ప్రార్థన చేస్తాం వాక్యం చూస్తాం కానీ ఇన్ ప్రాక్టీస్ ఉండదు ప్రాక్టీస్ లేకపోవడం దేవుడు ఆ విధంగా చేశాడు తన శిష్యులకి ప్రాక్టీస్ చెప్పాడు తన శిష్యులకు నేర్పించాడు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఎందుకు ఈ లోపంలో ఎలాంటి క్రమంలో వస్తే ప్రతి దాని గురించి ఆయన తరిపి ఇచ్చాడు మరి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి సారం వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి సారాంశం మన జీవితాల్లో ప్రాక్టీస్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం అందుకనే చూడండి వారు మానవులు కల్పించిన పద్ధతి పద్ధతులు దేవోపదేశంలోను బోధించు బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని కూర్చి రషియా ప్రవచించినది సరియే చూడండి ఏంటి అని అంటే చూడండి బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటామండి బాగా బాగా చక్కగా మనకు తెలిసిన వాళ్ళు మనకి బంధువులు రక్త సంబంధికి బాగా మనల్ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి వాల్యూ ఇచ్చేవాళ్ళను పిలుచుకుంటాం మనం కానీ దేవుడు అది కాదు కలా కోరుకుంది దేవుడు ఏమని చెప్పాడంటే వేదనలను కనికిమన్నాడు ఆకలితో ఆకలి ఆహారం పెట్టమన్నాడు దాహంతో ఉన్న వాళ్ళకి నీరుని ఇవ్వమన్నాడు వస్త్రహీనతతో ఆ వస్త్రహీనతతో ఉన్న వాళ్ళకి వస్తారని ఏమన్నాడు వేదులైన వారు మీరు ధన్యుడు అంటాడు కాబట్టి మనం వారిని దేవుని చిత్తమేంటో తెలుసుకొని దేవుడు ఏ విధంగానైతే జీవించినప్పుడు చేశారో అదే విధంగా మనం కూడా చేయాలి ఆయనకి మాదిరి ఆయన మనకు మాదిరి మనం మన చిన్న మాదిరిగా ఉండాలి అని ప్రాక్టీస్ అనేది అవసరం ఆ ప్రాక్టీస్ లేకపోవటం వల్ల ఏదో వ్యర్థంగానే దేవుణ్ణి మనం పెదవులతో ఆరాధిస్తున్నారని వాక్యం సెలవిస్తాం అంతేకాదు కానీ మానవులు కల్పించినటువంటి పద్ధతులు కొన్ని కట్టడాలు ఉంటాయి ఒక్కొక్క సంఘానికో లేదంటే ఒక్కొక్క తెగకో ఒక్కొక్క జాతికో ఒక్కొక్క మతానికో వాళ్ళు వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి ఎవడు కల్పించారు అవన్నీ ఈ లోక్ సంబంధమైనటువంటి మనుషులు కానీ దేవుడు కొన్ని కల్పించాడు అది ఏంటి అంటే నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించాలే నిజంగా మనం మన శత్రువుని ప్రేమించే స్థితిలో ఉన్నావా ఒక రకంగా దేవుడు దేవుని సంఘంలో ఉన్న మనం దేవుని ఏర్పాట్లో ఉన్న మనం ఆ ద్రాక్ష లాగా ఉండాల్సినటువంటి మనం ఈ రోజు మనం చూస్తే పేరుకు ద్రాక్ష తీరుకు సంఘంలో ఉన్న వాళ్ళమే పేరుకు క్రైస్తవే కానీ దాన్ని పరిశోధించినప్పుడు ఎటువంటి ఫలాలు ఎదురు చూస్తున్నాయంటే కారు ద్రాక్షలు కారణం ఏంటి అని మనం ఇంకా ఈ లోకంతోనే సంబంధం ఇంకా ఈ లోకంలోనే మనం ఆచారాలను ఈ లోకంలోనే ఉన్నటువంటి కట్టడాలను వీటిని అనుసరిస్తున్నాం గాని దేవుడు చెప్పినటువంటి కట్టడాలు ఏంటి ఆయన ఆజ్ఞలు ఏంటి ఆయన ఏ విధంగా ఉండాలని కోరుకున్నాడు ఏ విధంగా ఉంటే ఆశపడతావు ఉంటే సంతోషంగా ఉంటాడు అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోయాం వాటిని మనం ప్రాక్టీస్ చేయట్లేదు మనం వింటానికి వింటున్నా అనేక దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ దానికి మనం లోబడి జీవించేటువంటి జీవితాలను మాత్రం జీవించట్లేదు అదే మార్గస్వాస్థ ఎనిమిదవ అధ్యాయం పదిహేడు పద్యంలో చూస్తే పద్యం చూస్తే మీరు కళ్ళుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకోరా ఏమి జ్ఞాపకం చేసుకోవాలి ఏమి వినాలి ఏమి చూడాలి అని అంటే దేవుడు ఎన్నో సార్లు అద్భుతమైనటువంటి ఆశ్చర్య చూపిస్తానే ఉన్నాడు ఆయన సమాజ మందికి వెళ్ళినప్పుడు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడికన్నా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా స్వార్తకి వెళ్ళినప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఒక ఆశ్చర్యమైన కార్యం అద్భుతమైన కార్యం ఎవరు ఊహించలేని మానవుడికి ఎవరికి చేత ఆ రోజుల్లో ఉన్న పరిచయాలకి సద్వికీయలకి సంఘ పెద్దలకి ఎవరికి చేత అన్ని కూడా దేవుని దయవల్లన దేవుని కృప వలన రూపంలో జీవించినటువంటి దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలను చేశాడు వాటిని చేస్తూ మీరు కూడా ఈ విధంగా చేయాలని చెప్తాడు అయితే ఇక్కడ చూడండి ఈ పదిహేడు చూస్తే యేసు అది ఎరిగిన మొదలు కేసు అది ఎరిగిన వద్దా రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించున్నారు మీరింకను గ్రహింప గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయంలో గలవారా ఉందిరా విన్నారా మీరు కన్ను చూడరా చెవులుండి వినరా జ్ఞాపకం చేసుకోరా నేను ఆ ఐదు మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల ఎత్తినారని వారిని అడిగాను వారు పన్నెండు అని ఆయనతో చెప్పాను చూడండి ఐదు ఆయన ఎన్నో గొప్ప ఆశ్చర్యంగా అయితే ఆయన రొట్టెలు తీసుకున్నారు కానీ పన్నెండు మందికి ఐదు మందికి ఐదు రొట్టెలు ఆయన పంచిపెట్టిన విధానాన్ని చూసి కూడా ఇంకా ఏదో కొద్దుగా ఉంది ఇది అవుతుందో అవదో ఆయన చుట్టూతోనే ఉంటున్నాను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు కానీ అవిశ్వాసంలోను విశ్వాసంలో బలపడ బలపడకోకుండా ఉండడం అవిశ్వాసంలో ఉండడం ఇంకా ఈ లోకంలో ఉండటం ఇంకా ఈ లోకానుసారంగానే ఆలోచించుకొని ఇది అవుతుందో అవదో ఇది తీరుతుందో తీరదో అనేటువంటి మరి అవున ముఖముతో ఉండడం వల్ల దేవునికి మనం దూరంగా ఉంటున్నాం ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీకున్నటువంటి భారం మొత్తం నా మీద మోయండి మోపండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పినప్పుడు మన అయ్య నాకు ఈ చెంత ఉంది నాకు ఈ వేదన ఉంది నాకు ఈ బాధ ఉంది నువ్వు సహాయించి అని ప్రార్థన చేసుకోవటం మానేసి ప్రార్థన చే దానితోనే విశ్వాసంతో ముందుకెళ్ళడం మానేసి ఏం చేస్తావంటే ప్రార్థన చేసి ఇది అవుద్దు అవదు ఇది అవుద్దు అవదు మనకే కాదు పేతరు కూడా అంతే అయ్యా నువ్వు నీళ్ల మీద నడుస్తున్నావు నన్ను కూడా నడిపించినప్పుడు నడిపించినప్పుడు దేవుడు అతను ఏం చేస్తాడు అవిశ్వాసంలో వెళ్ళిపోతాడు కొంత రెండు రెండు రెండు అడుగులు తర్వాత మూడు అడుగు ఏం రుజమేనా అని చెప్పి కింద చూసుకుంటాడు అవిశ్వాసంలో పడిపోతాడు యేసు ప్రభు వైపు చూసినప్పుడు పడిపోలేదు ఎప్పుడైతే ఈ లోకం వైపు ఎప్పుడైతే ఈ క్రిందకు అప్పుడు వెంటనే పడిపోయాడు మనం కూడా మన జీవితాల్లో చాలా విషయాల్లో దేవుని వైపు చుట్టూ మానేసి ఈ లోకం వైపు చూస్తా ఉంటాం అందుకనే దేవుడు మనం మనం కారుద్రాక్షాలు కాయడానికి గల కారణాలు వ్యవహాన్ రాసిన పత్రికలో కూడా చూస్తే ఒకసారి మూడో అధ్యాయము పంతొమ్మిది చూస్తే ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చాను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించి తిరిగి చూడండి ఎందుకు కారు ద్రాక్ష ఈ రోజు సంఘాలు కాస్తున్నాయి ఏంటంటే దానికి కారణం ఏంటంటే వెలుగు లోకానికి వచ్చింది ఎప్పుడో వచ్చింది మనం వెలుగు దగ్గరికి వెళ్ళాలా మన దగ్గరికే వెలుగు వచ్చింది అయినప్పటికీ దేవుని సత్యం ఏంటో మన దగ్గరకు వచ్చినప్పటికీ దేవుని స్వార్థ మనలో ఉన్నప్పటికీ అనేక సంవత్సరాల దగ్గర మనం మరి ప్రార్థనకు వెళుతున్నప్పటికీ మేము గొప్పగా ఆ గొప్ప కూడా చూడండి ఏం జరుగుతుందంటే వెలుగు లోకంలోకి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డబైనందున మనుషులు వెలుగుని ప్రేమగా చీకటినే ప్రేమించేమించి తిరిగి ఈ కారణం చేత సంఘారులు చాలా వరకు కారు గల కారణం అపోస్తులు రాసిన పత్రిక ఏడు ఏడో అధ్యాయం యాభై ఒకటో చూస్తే అక్కడ కూడా చూడండి ఒకసారి ముష్కర్లారా చూడండి ఏమునంటున్నారండి ముష్కర్లారా అని ముష్కరలు అంటే ఎవరు తీవ్రవాదులు ఉగ్రవాదులు కదా చూడండి ఇక్కడ ముష్కరులారా హృదయంలో చెవులను దేవుని వాక్యములకు లోపరచని వల్ల లోపరచని నొల్లని వారలారా మూల భాషల్లో మెడగల వర్లారా హృదయం అందును సున్నతి పొందని వారలారా మీ పితరు మీ పితరుల వలే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాలు గొప్పగా దేవుడి ఎంత బాగా తెలుస్త ఖచ్చితంగా మాట్లాడుతున్నారో చూడండి ఇట్లా ముస్కర్లారా అని సంబోధిస్తున్నాడు ఎవరిని అని అన్నంటే జాగ్రత్తగా కనుక అర్థం చేసుకుంటే ఎవరినో బయట వాళ్ళని దేవుడు అంటే కాదు దేవుడంటే ఎరిగిన వాళ్లే మీ పితరులు వలే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుతున్నారు పరిశుద్ధాత్మను అర్థం చేసుకొని సర్వసత్యంలోకి వెళ్ళి సత్యం అనేది తెలుసు సత్యానికి సంబంధించినటువంటి మాటలను విని ఆ సత్యం అనేదాన్ని మనం నడువుకి గట్టిగా కట్టుకొని మనం దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకుంటూ ఆయన వీటిని అయితే ప్రేమించమన్నాడో ఏమైతే చేయమన్నాడో వాటిని అన్నింటినీ చేస్తే మనం ఆ కారుద్రాక్షాలు కాకుండా మంచి ఫలాలను ఫలించేవారి లాగానే ఉంటాం మంచి ఫలాలను ఫలించకపోతే ఏం జరుగుతుంది ఏమవుతుంది అని అన్నంటే మత్తి స్వార్థ మూడవ అధ్యాయం పది పదకొండులో ఉంటుంది అనుకుంటాను మత్స్వార్థ పది సారీ మత్స్వార్థ మూడవ అధ్యాయం ముఖ్య శ్రోతం గొడవల గొడలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలంలో ఫలించని ప్రతి చెట్టును నరకబడి ఆ గిన్నెలో వేయడం వారు మనసు నేను నీళ్లలో బాప్తి సృష్టి అయితే నా వరకు అంటే శక్తివంతుడు ఆయన చెప్పులను మోయటం మంచి ఫలాలను ఫలించకపోతే ఇక్కడ కారు ద్రాక్షాలు ఈ రోజు కారుద్రాక్షాలు కాయటం అంటే ఏంటి ఎందుకు కారు ద్రాక్షాలు కాయడానికి గల కారణం ఏంటి అనేది చూడండి క్రైస్తవులకి క్రైస్తవులకి క్రైస్తవుల్లో క్రైస్తవులకి ఒక గొప్ప ఆదరణ లేదంటే ప్రేమించుకోవడం లేదంటే ఆదరించుకోవటం ఒకరినొకరు హెచ్చరించుకోవటం అనేది లేదు ఆ సంఘం వాళ్ళంటే ఈ పడదు ఈ సంఘం వాళ్ళంటే ఆ పడదు వాళ్ళని వీళ్ళు విమర్శిస్తారు వీళ్ళని వాళ్ళు విమర్శిస్తారు ఎవరు బాబు వాళ్ళు కానీ మనందరికీ దేవుడే నిజమైనటువంటి సద్బోధకుడు మంచి గురువు ఆయన శిష్యుకృఢంలో ఉన్నాం కాబట్టి మనం అందరం ధ్యానిస్తుందో బైబిలే అనే సత్యాన్ని ఆశయాన్ని నచ్చుకుని ఒకరినొకరు పట్టించుకోవడం ఒకరినొకడు హెచ్చరించుకోవడం పట్టించుకొని ఎక్కడో దారి జరిగిపోయినప్పుడు వాడిని సరిచేయడం వాడిని హెచ్చరించడం ఎట్లాంటివి చేయకోకుండా ఏం చేస్తామంటే వాడిని విమర్శించి నలుగురిలో వాడి గురించి చెప్తా ఉంటాం కదండీ ఆ రోజు యూధ అనేవాడు ముద్దు పెట్టుకుని దేవుని ఏ విధంగా పట్టించాడో ఈ రోజు ఒకరినొరు అప్పగించుకునే పరిస్థితులు ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు కానీ పేరు మాత్రం కడిస్తూలేదు మన ప్రవర్తన బాగా పోవడం మన పరిచర్ అనేది లేదంటే మన ప్రవర్తన అనేది మాదిరికరంగా లేకపోవడం వల్లది అన్యులైన వారు మన వైపుకు దేవుని వైపుకు దేవుని ముఖ్యంగా దేవుని వైపుకి ఆకర్షించబడకపోవడం తిరగకపోవడం కదండి మంచి ఫలం మంచి ఫలం మంచి ఫలాన్ని ఫలించాలని చెప్పి ఈ రోజు నుంచి మనం తీర్మానం చేసుకోవాలా ఆ మంచి ఫలానికి తగినటువంటి మారుమలతో తగినటువంటి ఫలాన్ని మంచి ఫలాన్ని మనం పొందకపోతే ఎంత భక్తి చేసినప్పటికీ ఏమవుతుంది అని అంటే చచ్చరిస్తుంది అగ్నిలో పడివేస్తానంటున్నాడు ఇదే విషయాన్ని ఇంకో రీతిగా కూడా ఇదే మత్తి సువార్తలో దేవుడు చెప్తా ఉంటాడు ఇరవై నాలుగో బుద్ధిగల కనికలు బుద్ధిదైన కనికలు ఈ రెండు గ్రూపులు ఉంటాయి ఈ రెండు గ్రూపుల్లో ఒకటి మేము సిద్ధపాటు కలిగి ఉంటుంది ఇంకోటి సిద్ధపాటు లేకపోవటం వల్ల పెళ్లి కుమారుడు వచ్చేపాటికి వాళ్ళు ఆ సిద్ధపాటు వల్ల ఏం జరుగుతుంది అంటే పెళ్లి కుమారుడు ఏం లోపలికి వెళ్ళిపోతాడు తలుపులు వేయబడితే వీళ్ళు అరుస్తూ ఉంటారు అయ్యా అయ్యా అయ్యా అప్పుడు అక్రమం చేయవల అక్రమం చేయవారులాగా నా దగ్గర నుంచి వెళ్ళండి అంటాడు నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు అంటాడు కానీ వీళ్ళందరూ పేరుకు మాత్రం క్రైస్తవులే వీళ్ళందరూ సంఘంలో వాళ్లే కానీ మనం దేవుల్లో ఉంటా సరైన స్థలాలను ఫలించకపోతే దేవుడు ఏ విధంగా హెచ్చరిస్తున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం ఈ కొన్ని మాటలు దేవుడు తన మెయిన్ ఫీల్డ్ లో జీవించి ఆశ్రయించింది డ్రాప్ అయిపోతున్నాను నేను వేరే చర్చాలి అసలు ప్రేర్ చేసి డ్రాప్ అయిపోయింది బ్రదర్ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ర ప్రేమ కలిగిందైనా జీవం కలిగిందైనా జీవాధిపతి సహజానికి ప్రభావి రోజుల్లో నాయన అయ్యా పేరుకు మాత్రం ప్రభా అయ్యా మీలో ఉన్నవారిని అయ్యా మీ సంఘంలో ఉన్నవారి ఆక్సిజన్ తీసుకున్న వారిని కానీ అయ్యా మాలో ఫలాల ప్రభావారు ద్రాక్ష లాంటి చేదు ఫలాల ప్రభా మేము ఫలించకూడదు అయినా మంచి ఫలాలని మేము ఫలించేవారు లాగము అయ్యా అదే విధంగా ప్రభా అక్కడ కూడా ప్రభావ మా జీవితాల్లో ద్రా తోటలో కూడా ప్రభావిరు ఫలాల కోసం చూస్తున్నారు కానీ ఆ ఫలాన్ని ప్రభావి కారుద్రాక్షాలుగా ఏమైనా ప్రభావ దైతం మమ్మల్ని మన్నించండి ప్రభా అలాంటి ఫలాన్ని ఫలించే వారి మంచి ఫలాల్ని మీకు ఇష్టమైనటువంటి ఫలాలను ఫలించే వారి లాగా మీరు ఇచ్చేటువంటి జీవి కి పొందుకునే వారి లాగా మంచి రాష్ట్ర బిరుదులు మీ నుంచి పొందేవారు లాగా మమ్మల్ని అందరిని తీర్చిదిద్దామని ఆ విధంగా ఆ విధంగా ప్రభావి మమ్మల్ని ఉంచమని ఏ జీవం పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయసు రజాని కొల్లే కళ్యాణ్ వందనాలు ప్రభా కృతజ్ఞతాస్తో తెలుస్తో హళలి రజ దేవాసూ ప్రభా ఇచ్చిన సమయం బట్టి ప్రభాని కొల్లే కళ్యాణ్ వందనాలు ప్రభా దేవయేసు ప్రభా మీరు మా ప్రాణాన్ని కాపాడేనో గొప్ప దేవా నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞత స్తో హళియ ప్రభా దేవా ప్రభా మాకు ప్రభా అన్నిటి మీద ప్రభా మీరు మాకు అధికారం ఇచ్చావు ప్రభా నీకు లెక్కలేని బంధనాలు ప్రభా కృతజ్ఞతలు స్తోత హళలియ రజ దేవాసు ప్రభా ఎక్కడికి వెళ్ళినా గాని ప్రభా నీ యొక్క సువర్త ప్రభా అనేక ఆత్మల ప్రభా నీ సందరికి నడిపించలేగా ప్రభా ఇంకా ప్రభా మాకు వాక్యంలో బలపరచండి స్థిరపచ్చాం ప్రభా నీకే స్తోత్రం అయినా దేవాయసు ఫలించే తీగల్లాగా ఉండాల ప్రభా దేవాభ ప్రతి ఒక్క దాంట్లో మేము ఫలించాలి ప్రభా నూరంటలుగా మేము ఫలించే వారి లాగా ఉండాల ప్రభా మీరు మాట్లాడుతున్న వ్యక్తి బీకాన్ హోల్డ్ లో ఉంచారు గడిపేసి లైన్ లో వేచి ఉండండి స్టే ఆన్ దీట హలోభ ఈ లోకంలో ప్రభా మరి యొక్క తెగుళ్ల విషయాన్ని ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ఒక్క బిడం హస్తంతో తాకండి ప్రభా ఏసు ప్రభా వారి అందరికి కూడా ప్రభా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దాయిచ్చింది తండ్రి దేవా ఏసు ప్రభా రోడ్ల మీద కూడా ప్రభా ఎంతో మంది ప్రభా అనేక రోగులతో బాధపడుతున్నారు ప్రభా దేవాసు ప్రభా యొక్క రోగం నుంచి ప్రభావ వారిని తాకండి ముట్టండి సంపూర్ణమైన స్వస్థత దాయిచ్చిన ప్రభా ఏశానికులు లెక్కలిని బంధనాలు ప్రభ యేసు ప్రభా బిడ బాగుపడాల ప్రభా రక్షణ రావాల ప్రభా నువ్వు గోపకారం ఏసానీ కృతజ్ఞతాస్తోత హల దేవాయసు ప్రభ మా జీవితంలో ప్రభా మీరు ఎన్నెన్నో మేలులు చేసిన గొప్ప దేవా లెక్కలేని బంధనాలు కృతజ్ఞత ఆస్తులు స్తోత దేవాయేసుప్రభ ఇచ్చిన సమయం బట్టి ప్రభా నీకు ఇంకా కృతజ్ఞతలనైనా దేవాయేసు మరి సేవకు వెళ్లబోచున్నగా ప్రభా మరి మీ యొక్క మా మీద ఉంచను ప్రభ ఆ యొక్క కుటుంబంలో కూడా ప్రభా వారు మారుమే రక్షణకి రావాలి ప్రభా ఆ మీరు వాడుకోండి ప్రభా నీక అబ్రాహాం యాకోబ్ గొప్ప దేవా అబ్రాహా యాకోబులకు చేసిన వాగ్దాని ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధ్వారా మా అందరి జీవితాలు నెరవేర్చి అబ్రహాం సంతానంగా మమ్మల్ని దాన్ని నీకు అందాలని ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాంనైనా నీకే మహిమ ఘనత ప్రభాలు అర్పించుకుంటున్నాం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహేశ్వర్యం నీకే కలుగునిగాక హాలలు నా ప్రభా నా దేవ యొక్క ఉదయ కాల సమలో ప్రభావ మీకు సరిగ్గా వచ్చిన నా దేవ నా ప్రభావ ఇక నూతన దినం మీరు మాకు అనుగరించిన ప్రభావ నీకు అన్నాలు వేస్తాయా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయిన ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారు దివా రాత్రులు మమ్మల్ని కాచి కాపు దేవుడు వేసాయా నీకు వందాలు ప్రభా నీకే స్థుతులు శ్రోతాలు గొప్ప దేవా నా దేవ నా ప్రభావ ఉదే కాల సమయంలో ప్రభా అయినా మీకు మునూతమైన కృపను మాకు అనుగ్రహించినారు నూతన అభిషేకాన్ని మాకు అనుగ్రహించినారు ప్రవానికి వందలు ఎస్ అయ్య వాక్యందు ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభానికి వందాలు ఎస్ అయ్య ఓ ప్రవాణాన్ని మీరు ఎంతగానో సత్తు గల ద్రాక్ష తోటి వేసినప్పుడు ప్రభావ అవి వెదకొచ్చినప్పుడు అవి కారు ద్రాక్షలు కాసిన మీరు ఎంతగానో ప్రభా బాధపడ్డారు అయినా ఎస్ అయ్యాన తండ్రి ఓ ప్రవాణం ఎంతగా ప్రభా మీరు ఆయన ఏస్తు ప్రభా ప్రేమిస్తున్నా గానీ ప్రభా ఫలం లేని స్థితిలో ఉండరు ప్రభా క్షమించమని ప్రాదిష్టమైన గొప్పదేవ మేము మంచి ఫలములు ఫలించేవాళ్ళ కారు ద్రాక్షలు కాయుద్ధి ప్రభావ ఓ ప్రభా మీలో ఫలించి తీగలాగమే ఉండాలా ప్రభా నాయన ఇసు ప్రభా అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయ ప్రభా ఓ ప్రభ నా తండ్రి నీకు వందాలేసయ్యా మంచి ఫలంలో ఫలింపున ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడి వాక్యం ప్రభావ నా ఏసయ్య నా తండ్రి ఇసు ప్రభా మంచి ఫలంలో ఫలించే చెట్టు లాగా తగిన ఫలాలు ఫలించే చెట్టులాగా ఉండాలనే సహాయపడండి నాది వాక్యం ప్రభావ మీరు మాతో మాట్లాడారు నీకు ఓ దేవాతి దేవ మనుషులు పద్ధతులు ప్రభావ దైవోపదేశములను భావించి ఓ ప్రభ తను మిమ్మల్ని వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ప్రభా నా తన వారు నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులు బట్టి నేర్చుకున్నాయి ప్రభావ ఈ లోకమంతా ఆ రీతిగా జీవిస్తున్న ప్రభావ కనికరించమని ప్రార్థిష్టమైన ప్రతి ఒక్క బిడ ప్రభా ఆత్మతో సత్యంతో ప్రభావ నేను ఆరాధించాలని శృతించాలని నేను గణపరచాలా ప్రభా ఓ ప్రభ శక్తిని గ్రహించి నేను శృతించాలా ప్రభా నా తండ్రి నా దేవానికి వంద నిశయానికి శృతులు స్రోతాలు అర్పించుకున్నాను గొప్ప జనమంతా ప్రభా సర్వస్వద్ధమే నడిపించండి అబద్ధ బోధ నుంచి మతపరమైన జీవితం నుంచి విడిపించండి ప్రభా నైనా ఎంతో భయంకరమైన కాలంలో మేము ఉంటుందిగా ప్రభావ ఈ లోకమే ప్రభా తారుమారే టైంలో ప్రభావ ఈ లోకమే ప్రభా గతించిపోయే టైంలో మేము ఉంటున్నాం ప్రతి ప్రవచనం మా కాలంలో నెరవేరుతున్నాయి తండ్రి ఎస్సు ప్రభా ప్రతి క్షణంలో మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మేము ఏ రీతిగా జీవించాలని మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు మా విశ్వాసాన్ని వృద్ధి చేస్తున్నారు నీకు అందాలి ప్రభావ నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం నాయన యుగ యుగంలో నీకే మహిమా ఘనత ప్రభావం నీకే అర్పించుకుంటున్నాం నాయన హలలీయ నా ప్రభ నా తల్ని వాకించి మమ్మల్ని బలపరచండి కనీకు అన్నాను మహదయం తృప్తిపరచడానికి వన్నాను ఈసయ నీకే స్థులు శ్రోతలు అర్పించుకోవడం అయినా ఈసయ వైరస్ బాధితులు అందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థిష్టమేనా ఆ కలువరిశిలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉండే ప్రభావ ప్రతి ఒక్క బిడలు స్వస్థత అనుగ్రహించండి ప్రభాయన ఇసు ప్రభా సిలు మీరు చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని కనికరి చూపించిన ప్రభావ పాపం క్షమించండి కనికరించమని ప్రార్థిస్తాను ప్రతి ఒక్క తోట ఆకర్షించుకున్న నీకు అన్నాను నా దేవ నా ప్రభావ మీరు ఆఖర్ దినాలున్నాం ప్రభా ఆయన ఇంకెంతో మంది బిడ్డలు నశించిపోతారు అందరూ శుభార్థ ప్రకటించబడాలి ప్రభావ ఒక ఆత్మ కూడా నశించుకోవటం మీకు ఇష్టం లేదని మీ సంకల్పం అతి రక్షింపబడాలని ప్రభ ఆయన మా మా సంకల్పం కూడా అదే ప్రభావ ఆయన మమ్మల్ని ఆస్వాదించండి అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో మీరు స్వార్థ ప్రకటించలాగన నూతన అభిషేకించి మీ కొరకు మమ్మల్ని గొప్ప సాక్షి నిలబెట్టుకోవాలని ప్రాదిష్టమైన ఈ దినూతనమైన కృపను మాకు అనుగ్రహించి నడిపించండి ఓ ప్రభావ్వా గ్రూప్ లో ప్రతి బ్రదర్స్ కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించండి నూతనమైన అభిషేకాన్ని బెడదాను ప్రవ మీకు ఒక గొప్ప సాక్షన్లు పెట్టుకోవాలని ప్రాధిష్టమైన మీరు అక్కడ తొలిగింది మేము సిద్ధపడాలి అనేకులు మేము సిద్ధపరచాలా ప్రవ్వా అలాంటి సేవా జీవితాలు విన్నపతి వాక్యం అృదయలు మేము భద్రపరచుకున్న వాక్యం ప్రకారం ప్రాక్టీస్ చేయాలా దాని ప్రకారం జీవించాలా మా జీవితాన్ని ప్రవా ఆ రీతికి మలుచుకోవాలా ప్రవ్వా అనేకలు వాటిని అనుభవపూర్వకంగా మే ప్రకటించాలా ప్రభావ్ అలాంటి సేవా నడిపించి మీరు ఆకు మనందరూ సిద్ధపరచుకోమని ప్రధాని మీ బిడ్డలైనా అనేక ప్రాంతాల్లో సువార్త నిమిత్తమే వెళ్తుండగా ప్రవా ప్రతి బిడ్డ చుట్టూ మీకు కంచేసి ప్రవా దృష్టి నుంచి మీరు కాపాడండి నూతనగా అభిషేకించి ప్రవా విశేషమైన అద్భుతాల ఆశ్చర్యాలు జరిగింది వాళ్ళ సేవా జీవితం ఆశ్రయించి దీవించి మీకు ఒక గొప్ప సాక్షులు పెట్టుకొని విశేషమైన అద్భుతాల ఆశ్చర్యాలు జరిగించినాయినా మీ నామానికి మైం తెచ్చుకుని ఎక్కడైతే అడుగు ప్రాంత దుష్ట శక్తులని పారిపోవాల రాజ్యం కూలిపోలాసు ప్రభా మీ రాజ్యం కట్టబడాలా ప్రతి హృదయం ప్రవా ఏసు మీలో ప్రవాణ తండ్రి ఆకర్షింపబడాలి మీ అంటే బిడ్డలుగా మీరు తయారు చేయాలంటే అభిషేకం ప్రతి బిడ్డకు అనుగ్రించండి విన్న ప్రతి వాక్యం చెప్పబడి ప్రతి వాక్యం హృదయాలు స్థిరపరచండి సిద్ధ ప్రభు మీ కొరకు నడిపించుకోవాలి మేము తీసుకోమని తొలరా అన్న ఏసుక్రీస్తు పరిశుద్ధం నామనం ప్రార్థించం తండ్రి ఆమె వదనాలు సర్వనాల రక్షించుకున్నందుకు మీకు ఎంతో బాధనాలైనా సమస్త ఘనత మహిమ బ్రహ్మలు మీకే కలుగురు కదా హాలేగా ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం ఆత్మ ఫలాలు అనుగ్రహించి ఇంతకాలం మీరు మమ్మల్ని కాచి కాపాడునరు మీ సేవలు నడిపించినారు మీకే సమస్త ఘనత అర్పించుకుంటున్నాం తండ్రి ఓ ప్రభావ ఈ మీ సాయం చేతిని ప్రతి పండ్ల ఘన విధంగా అవును ప్రభు కారు ద్రాక్షలు కాయకుండా తండ్రి మంచి ద్రాక్షలు కాస్తే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమంటూ ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సాక్ష్యాన్ని మీరే మహిమనందనని పరిశుధన ప్రార్థిందండ్రి ఆమె ఏసు క్రీస్తు కృపా సమాధాన నర్సింపు మనందరికి సభకాలం తోడయిను గాక ఆమెన్ లాగా